కీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఆరు ఓహో ఢేం ఢేం ఉగి బ్రహ్మమిది మిదియని సాహసమున శృతి చాటిడిని పరమును అపరము ప్రకృతియుననగా వెరవు తెలియుటే వివేకము పరముదేవుడును అపరము జీవుడు స్థిరమైన ప్రకృతి జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును ఊని తెలియుటే యోగము జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ జ్ఞానగమ్యమే సాధించు మనసు క్షరము నక్షరమును సాక్షి పురుషుడని సరవి తెలియుటే సాత్వికము అక్షరము ప్రపంచము అక్షరము కోటస్థుడు త్రిపురుషోత్తముడే శ్రీ వెంకటేశుడు